తస్మాత్ సర్వాయుషముచ్యత తాను కాని దానిని తాను అని భావించడం చేత ఏర్పడినటువంటి బంధాన్ని దుఃఖాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నంలో నిర్మూలించేటువంటి ప్రయత్నంలో ధ్యారోప అపవాద న్యాయము ద్వారా తాను కానిది ఏదో దానిని తొలగించిన తరువాత ఏదైతే తొలగించడానికి వీలు కానిదై తొలగించే అవకాశాన్ని ఇవ్వనిదై మిగిలి ఉందో నిషేధించడానికి అవకాశం లేకుండా నిషేధావధి సాక్షి కానీ అన్నిటికీ సాక్షిగా మనం తొలగించడానికి అవకాశం లేకుండా ఏదైతే మిగిలి ఉందో తదేవ బ్రహ్మ అది బ్రహ్మం తదేవ ఆత్మ అదే ఆత్మ తత్ సత్యం ఆ ఆత్మ సత్యం ఏ విధంగా సత్యము అన్నప్పుడు అనంతం దేశత కాలత అపరిచ్ఛన్నహ ఆకాశంలాగా కాకుండా అనంతమయ్యింది కాబట్టి ఏదైతే అనంతమయ్యుందో సత్యమై అనంతమైనటువంటిది అది జ్ఞాన రూపంగా ఉంది ఏదైతే సత్యమై ఉందో అనంతమయ్యిందో అనంతమైందాన్ని తెలుసుకునేదాన్ని మరొకటి ఉండేందుకు అవకాశమే లేదు గనక సతయాహి చిత్ కాబట్టి ఏదైతే సద్రూపంగా ఉందో అది చిద్రూపంగా కూడా ఉంది దాన్ని తెలుసుకునేది గనక మరొకటి ఉంటే ఇది జడమైపోతుంది గనక దీనిని తెలుసుకునేందుకు మరొకటి ఎప్పుడైతే లేదో ఈ సద్రూప చైతన్యం ఏదైతే ఉందో అదే చిద్రూపంగా ఉంది ఎందుకు సద్రూపం చిద్రూపం అయిందంటే అనంతం అనేది ఉంది గనక అది అనంత పద నిర్వచనం యొక్క ఉద్దేశం అది ఎప్పుడైతే అనంతమనేటువంటి పద నిర్దేశం జరిగిందో అనంతమనేటువంటి పదాన్ని ఎప్పుడైతే నిర్వచించి మనం అర్థం చేసుకున్నామో అనంతంలో రెండు ఉండేందుకు అవకాశం లేదు గనక దానికి పరిచ్ఛిన్న దోషం ఆపాదించే అవకాశం లేదు కాబట్టి సత్యాహి చిత్ एतुद अतमेवाया ह्यम का आ ज्ञापन स्वरूपवाजा अन ब्रह्म दीन अंत उन्दे गनक उन्नदेव అలా తెలుసుకునేటువంటి వాడు సత్యమైనటువంటి జ్ఞానమైనటువంటి అనంతమైనటువంటి బ్రహ్మ స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో బ్రహ్మవిత్ సహా బ్రహ్మతి వాడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు కనుక బ్రహ్మవిదాపునోతి పరం ఎందుకు బ్రహ్మవిదుడు మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు బ్రహ్మమునే పొందుతూ ఉన్నాడంటే తాను అయ్యే ఉన్నాడు గనక సత్యంగా జ్ఞానంగా అనంతంగా తనకు ఏ విధమైనటువంటి అవధలు పరిధులు లేవు గనక అపరిచ్ఛునుడై ఉండడం వల్ల ఇది కేవలం జ్ఞానంతో తనకు తెలిసి రావడమే ప్రధానంగా ఉంది కాబట్టి అధ్యారోప అపవాద న్యాయం ద్వారా ఇంతవరకు జ్ఞానం లేనప్పుడు తాను కాని దానిని తన ఏదంటే భావిస్తూ ఉన్నాడు అధ్యాస తనది ఏదైతే తాను కాదు అది తానని భావిస్తూ ఉన్నటువంటి అధ్యాసని అధ్యారోప అపవాద న్యాయము ద్వారా తొలగించుకుంటూ వస్తూ ఉన్నాడు ఇది పంచకోశ ప్రక్రియలో మనం ఇంతవరకు చూశాం కనుక అన్నమయం నిరూప్య తరం మనోమయ అన్నమయం నిరూప్య అన్నమయకోశ దాన్ని నిరూపించడం జరిగింది ఎట్లా తాను కాదు ఎందుకు అన్నమయాన్ని గురించి విచారం చేయాల్సి వచ్చింది అంటే అన్నమయం నిరూప్య తరువాత ఏం జరిగింది అనంటే అంతరం మనోమయం కాబట్టి అంతరం అన్యోంతరాత్మ మనోమయ ప్రాణమయ కాబట్టి ఏదైతే దేహం నేను అని అనుకుంటూ ఉన్నాడో దేహాత్మ భావంతో ఉన్నాడో ఇది అన్నమయ కోశం అన్నమయ నిరూప్య అన్నమయ కోశాన్ని నిరూపించాం ఏమని అది ఉన్నదని కాదు అది ఉంటే ఉండనేండి లేకపోతే లేకపోనండి ఆ ఉన్నదేదో అది నీవు కాదని అది అన్నమయ నిరూప్య అన్నమయ కోశాన్ని ఎందుకు నిరూపించడం జరిగింది ఈ విధంగా అని అంటే ఆ అన్నమయ కోశమే నేను దేహం నేను అహం ఇది భావన ఈ దేహమే నేను అనేటువంటి భావన కలిగి ఉన్నాడు గనక దాన్ని తొలగించడం కోసం అన్నమయం నిరూప్య అంతరం మనోమయం అయ్యా దీనికి అంతరంలో ప్రాణమయం అంటే మనోమయం మీద కనెక్షన్ ప్లీజ్ పర్వాలేదు అన్యోంతరాత్మ ప్రాణమయ అన్యోంతరాత్మ ప్రాణమయ అంటే ఈ దేహానికి ఏదైతే అంతరంగా ఉందో ఇది బాహ్యంగా తెలుస్తూ ఉంది అంతరంగా ఉంది కనుక అన్నమయస్య అభ్యంతర ప్రాణమయ ఇది క్లియర్ కాబట్టి ఏదైతే అన్నమయం ఉందో దానికి లోపల ప్రాణమయం ఉంది ఎందుకు లోపల చెప్పాల్సి వస్తుంది దానిమీద ఆధారపడి ఇది నడుస్తూ ఉంది గనక చెల్లిస్తూ ఉంది గనక ప్రాణమయ పైగా లోపల అని ఎందుకు అనాల్సి వచ్చింది అభ్యంతర అంటే తేనయిష పూర్ణ అది అక్కడ తేన ఈశనా ప్రాణమయ్యే పూర్ణ అన్నమయ అన్నమయ కోశ అన్నమయ ఆత్మ పూర్ణ పూరిపబడింది తేన ప్రణమయూర్ణ పూర్ణ పూర్ణిచేత ప్రాణమయన కాబట్టి ఆ ప్రాణమయమైనటువంటి ఆత్మచేత ఈ దేహం ఏదైతే ఉందో అన్నమయమైనటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడాను పూరింపబడి ఉంది అంటే దేహములో కణ కణములో ప్రాణం పూరింపబడి ఉంది ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడానికి అవకాశమే లేదు అతర్ఫోర్ ఈ కారణం చేత సిద్ధాంతం ప్రాణమయ ఆత్మ ఫినిష్ అది ఇప్పుడు మనం ఏ నిర్ణయానికి వచ్చాం ప్రాణమయ ప్రాణమయ కోసం ఏదైతే ఉందో అది ఆత్మయేవ అదే ఆత్మ ఓ ఈ దశలో కన్ఫ్యూజ్ కాకండి అంటే ఒక్కోటి మనం నిషేధించుకుంటూ పోతున్నాం కదా కాబట్టి మొట్టమొదటి దేహాత్మ భావంతో ఉన్నాడు దేహ ఆత్మా నభవతి జనత్వాత్ ఘటాధిపత్ కార్యత్వాత్ ఘటాధిపత్ కాబట్టి కుండలాగా కార్యరూపంలో ఉంది గనక మార్పు చెందుతూ ఉంది గనక కుండలాగా తెలిసేటువంటిది కార్యరూపంలో ఉండేటువంటి దేహం ఏదైతే ఉందో అది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఆత్మ ఏదైతే ఉందో అది ఈ దేహం కాదు కాని అంతకుముందు నేను దేహము అని అనుకుంటూ వచ్చాను ఇప్పుడు తేనైష అన్యోంతరాత్మ ప్రాణమయ కాబట్టి ఈ దేహం కదులుతూ ఉందంటే ప్రాణం ఉంటే కదులుతూ ఉందే గాని ప్రాణం లేకపోతే ఇది కదల్లేదు ఎందుకని దేహం ప్రాణం లేకపోయినా కదలు అని చెప్పడానికి శవం శవం దేహ రూపంలోనే మనకు కనిపిస్తూ ఉంది దేహం అక్కడే ఉంది కాని అది కదలడం లేదంటే ఎందుకు కదలడం లేదండి అతను ప్రాణం పోయిందండి ఓహో కాబట్టి దేహం ఉన్నప్పటికీ కూడాను పోయింది ఏదో అది ప్రాణం గనక ప్రాణం ఉండడం వల్లనే దేహం ఉండింది గనక అన్యోంతరాత్మ ప్రాణమయహ ఈ దేహంలో ప్రాణం ఉండడం వలన తేనైష పూర్ణహ తేనా ప్రాణమయ్యేనా ఏషా అన్నమయేష ఈ అన్నమయ దేహం ఏదైతే ఉందో అన్నమయ పూర్ణ దాని చేత పూలింపబడి ఉంది నింపబడి ఉంది కన కనవలో కూడాను అదే ఉంది ఎక్కడైనా ట్రాప్ చేయొచ్చు దాన్ని కాబట్టి అక్కడ పొడిచినా చచ్చిపోతున్నాడు ఇక్కడ పొడిచినా చచ్చిపోతున్నాడు ఎందుకని ప్రాణం అన్ని చోట్ల ఉంది కనుక కాబట్టి ఆ ప్రాణం పోయినప్పుడు ఈ దేహం ఇక్కడ ఉండినా మనకు ఒక నిర్ణయం జరుగుతూ ఉంది ఏమని ఇంతవరకు నేను దేహం అనుకుంటూ ఉన్నానే గాని దేహం ఉండినా కూడా నేను చరించడం లేదు గనక దీని చరించడానికి ఏదైతే కారణం అయ్యిందో అది దీనినంతా కూడా పూరించి ఉన్నది తేనెషర్ణ కాబట్టి తస్మాత్ అత ప్రాణమయ ఆత్మయ కాబట్టి ఏదైతే ఇంతవరకు ఏనా ప్రాణమయ్యేనా ఏనా ఆత్మవాన్ అన్నమయ ఇది ఇక్కడ అన్నమయ కోశం దేహం ఏదైతే ఉందో దీనికి ఆత్మగా ప్రాణమయ కోసం ఇప్పుడు మనకు కనపడుతోంది కాబట్టి అన్నమయ కోశం ఉంది దేహం ఉంది ఈ అన్నమయ కోశం అనేటువంటి దేహం కదలడానికి చెరించడానికి ఆధారంగా ఉండేటువంటిది ప్రాణమయ కోసం గనక అన్నమయ కోశానికి ప్రాణమయ కోసం ఆత్మ క్లియర్ ఏంటి ఆ ప్రాణమయ కోశాన్ని చూచాం అయం వాయువికారనిష్ కేవలం వాయు పరిణామే మయమన్నప్పుడు వికారము మాడిఫికేషన్ అన్నమయం అన్న వికారట్లాగే ప్రాణమయం అయం వాయు బాహ్యవాయు బాహ్యంలో వాయువు ఏ విధంగా అయితే చెల్లిస్తూ ఉందో తథా అలాగే అంతః గంత బహి అగంత లోపలికి పోతు ఉంది బయటికి వస్తూ ఉంది నిశ్వాస ఉశ్వాసాలు ఇప్పుడైతే జరుగుతున్నాయో మనకు ఈ ఉశ్వాస నిశ్వాసాల ద్వారా గాలి చెల్లిస్తూ ఉంది బాహ్యంలో ఏ విధంగా అయితే చెల్లిస్తూ ఉందో ప్రాణమయ గాలి ఏదైతే ఉందో వాయు బాహ్యంలో ఉంది అందువల్ల నువ్వు పీలుస్తూ నేను గాలి పీలుస్తున్నానండి నాకు ఆక్సిజన్ కావాలి నేను గాలి పీలుస్తున్నా గాలి ఎక్కడ ఉంది బాహ్యంలో ఉంది तरविकारमे वायुविक प्राण इध मारपूं चंद्र तर प्राण अपा व्यान उदा सामना पंच प्राण पंचवायु लिस्टे अभी पनी इध प्राणम अब व्यानम सामनम अभी उदाहन अ వాటి యొక్క క్రియలు ఇవన్నీ కూడా నిన్న చూశాం కనుక అయం వాయుకారహ ఇది ప్రాణమయ కోసం ప్రాణమయ దేహంతేహ అంతహ శరీర సంచారి వాయు అంత ఇంకేం లేదు కాబట్టి లోపల చరించేటువంటి వాయు చెరిస్తూ ఉంది కదా క్రియత్వం ఉందా లేదా చరించడం అంటే క్రియ జరుగుతూ ఉందా లేదా క్రియ జరిగినప్పుడు అది ఆత్మ ఎందుకు అవకాశం లేదు సింపుల్ अंदव सचारी अनेंग पदाशियंत सक्रिय अतः सक्रिय परछि यदि प्राण अचेतन पराधीन हेतु तलक्षण आत्मा नवती సిద్ధాంతం ఇప్పుడు ఏం తెలుస్తుంది మనకు దీనివల్ల సక్రియత్వ అతడైతే శరీరాంత సంచారీ వాయు లోపల ఎప్పుడైతే ఈ వాయువు బాహ్యంలో ఉండేటువంటి వాయువుల తిరుగుతూ ఉందో చలిస్తూ ఉందో లోపలి పోతుంది మరి బయటకు కూడా వస్తూ ఉంది గంత ఆగంత కాబట్టి సంచారీ వాయుడ శరీరాంత శరీరాంతంలో లోపల ఇది సంచరిస్తూ ఉంది అంతర్ సంచారీ ఓకే इपड़ेम जी अत इप दी सक्रिय चलत चलू आत्मे सक्रिय प्राण दी मन अभवे ला चलि चलू उसे देह चली अंदवल अन्वंतर आत्मा प्राणमय देहा चलते इधंद ब अभी चलू चलिस्त दा सकृत्वा अंकटा इंकेमी ले सक्रिय अभी चलत दाने आधारको चलतनी तेनष पूर्ण दादेतने पूरी बड़ी उन का, का सक्रिय आत्म निष्क्रीय अन शब्दार्थम ఎప్పుడైతే అనంతమ అదే ఉన్నదో అందులో క్రియాశీలత్వాన్ని చూడడానికి అవకాశం లేదు సర్వవ్యాపకమైంది ఎక్కడి నుంచి కదలతది నా చలతి నా చరతి అది కదిలేందుకు అవకాశం లేదు ఇదేమో సక్రియత్వం అదేమో నిష్క్రియత్వం ఇది పరిచ్ఛిన్నత్వం సీనవ్ ఇది పరిచ్ఛిన్నదా పరిచ్ఛిన్నం కదా ఇది ఎందుకని దేహంలోనే ఉంది కదా తేనైష దేహంలో ఎప్పుడైతే పూరింపబడి ఉంది అని నువ్వు అన్నావో ఈ దేహంలో పూరింపబడి ఉంది కాబట్టి దేహానికి పరిమితంగా ఉంది పరిచ్ఛిన్నం మరి ఇది ఆత్మ ఎట్లవుతుంది ఆత్మ పరిచ్ఛిన్నవా అపరిచ్ఛిన్నహ ఒకవేళ పరిచ్ఛిన్నం అనుకున్నాడు అది కూడా అదే పరిచ్ఛిన్న ఇవ అగ్నే తన్నాసే సతి కేవలహ ఎక్కడిది ఎన్నో విన్నారా చాలా కష్టంగా ఉంది ఇంక రెండు రోజులు పోతే చెప్పలేనేమో ఈ శృతి మందిరం తయారైపోతాన ఆత్మబోధ కనుక పరిచ్ఛిన్న ఇవ పరిచ్ఛిన్నంగా కనపడుతూ ఉంది ఎందువల్ల ఇదిగో ఇట్లా తాదాత్మ చెందడం వల్ల కాబట్టి దేహానికి పరిచ్ఛిన్నత్వం దేహంలో పూరింపబడి ప్రాణానికి పరిచ్ఛిన్నత్వం కానీ ఆత్మకి అపరిచ్ఛిన్న ఎందుకని అది అనంత దేశ వస్తుత అపరిచ్ఛిన్న ఇది పరిచ్ఛిన్నత్వం మరి ప్రాణం నిన్ను తెలుసుకున్నాం అచేతనత్వ అచేతనత్వ చైతన్యమా ప్రాణం కాదు జడం లేదు స్వామిజీ చైతన్యమే ఎట్లా చెప్పగలవు నాయన అప్పుడు అది ఆత్మ అవుతది చైతన్యం గనక అయితే ఆత్మ అవుతుంది అయం అయం ప్రాణ ఆత్మ తర్హి పోండి ఒక అట్లా తీసుకుంటాం ఎది అయం ఆత్మ తర్హి ప్రాణమయ కోశ ఆత్మా తర్హి సుషుప్తి దశాయాం జాగరూకత్వా సుషుప్తి దశాయాం గాఢ నిద్రలో జాగరూకత్వా ప్రాణం ఉందా లేదా ఉంది చోరాది బాధ జానియాత్ అర్థమవుతా ఉంది ఒకవేళ కనుక ఇదే గనక అక్కడ ఉంది కాబట్టి అది ఉంది అని నువ్వు చెప్తున్నావు గనక ఉండట్లే అనుకుంటున్నా నేను నిద్రపోతున్నా కూడా ప్రాణం ఉంది ఎందుకని పక్కను నిద్రపోవడం లేదు కదా వాడివల్ల ప్రాణం లేకపోతే పక్కను హాయిగా నిద్రపోతాడు కాబట్టి ప్రాణం ఉంది ప్రాణం ఉన్నప్పుడు ప్రాణమే గనక చైతన్యం అంటే చైతన్యం అంటే జ్ఞానం కలిగింది ఎప్పుడైతే జ్ఞానం కలిగింది అయిందో చోరాది బాధాం జానియాత్ ఇప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి తెలిసిపోతుంది ఎందుకని అది మేల్కొనుంది గనక ఆ చోరాది బాధాం జానియాత్ జానా చక్కగా తెలుసుకుంటది వ్యక్తి కాని తెలుస్తూ ఉందే అందుకని నిద్రపోయిన తర్వాతే దొంగలు పడతారు ఎందుకని ప్రాణం ఉన్న వీడిపోయినట్టేనని అర్థమవుతుందే కాబట్టి అచేతనత్వ జడం చేతనత్వం కాదు తెలుసుకోలేకపోతుంది కానీ అది జ్ఞానమయం ఆత్మ జ్ఞానమయం పరాధీనత్వ మరొక దానిమీద ఆధారపడింది అది స్వతంత్రేనా తనక తానుగా ఉంది కాబట్టి ఇది ప్రాణమయ భవతి ఇది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేని లేదు సరేనా కాబట్టి నిద్రపోయేటువంటి వాడిని ఎవడొచ్చి చంపలేడు ఆ పాప ఆయన నిద్రపోతున్నాడు అండి పాపం అంటారు నిద్రపోతూ ఉంటే పొడి ఎట్లా పొడుస్తాడు ప్రాణమే గనక చేతనత్వం అయితే పొడిచే అవకాశమే లేదు కనుక ప్రాణమయ ఆత్మ నభవతి ఫినిష్ ప్రాణమయ ఆత్మ నభవతి ఇది ఈ ప్రాణమే నేను అనుకుంటూ ఉన్నాడు గనక ఈ ఒక్క దోషం వల్ల ఆత్మను తెలుసుకునే అవకాశమే లేకుండా పోతా ఉంది అది అది ఏదైతే ఇది ఇదే తాను అని అనుకుంటూ ఉన్నాడు గనక ప్రాణం ఏమైనటువంటి అది నేనే అనుకుంటూ ఉన్నాడు గనక తాను కానిది తాను అని ఎప్పుడు అనుకుంటూ ఉన్నాడో దీనివల్లనే బంధం ఏర్పడుతూ ఉంది అను ప్రాణంతివాణం అను ప్రాణంతి కాబట్టి దేవాహ దేవతలు కూడాను ప్రాణాన్ని అనుసరించే బ్రతుకుతున్నారు అది తమాషా దేవతలు కూడా ఎందుకంటే వాళ్ళకి ప్రాణం కావాలి కదా దేవతలకు ప్రాణం లేదనుకోండి శవాలైపోతారు కాబట్టి దేవతలు కూడా కానీ ఇక్కడ దేవశబ్దం ఎందుకంటే జ్ఞానపరంగా మనం ఉపనిషత్తు పోతూ ఉంది గనక ఇది ఆనందవళ్లి బ్రహ్మానందవల్లి బ్రహ్మశబ్దం బ్రహ్మ మీద ఆప్రోతిపరం అంటూ ప్రారంభమైంది గనక ఇది జ్ఞానపరం కాబట్టి దేవశబ్దము ఇంద్రియ వాచకం దివ్ అనేటువంటి ధాతువుల నుంచి కాబట్టి ప్రకాశించేటువంటివి ఇంద్రియ శబ్దం కాబట్టి ఇంద్రియాలు నడుస్తూ ఉన్నవి అని అంటే దేవాహ అన్నప్పుడు దేవతలని తీసుకోవచ్చు దేవాహ ప్రాణం అను ప్రాణంతి కాబట్టి ప్రాణాన్ని అనుసరించి వాళ్ళు ప్రాణాన్ని తీసుకుంటూ ప్రాణన క్రియ జరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అందుకని వాళ్ళు కూడా ప్రాణులు ఓకే దేవ ప్రాణులు మనుషులు ప్రాణులే పశువులు ప్రాణులే అందువల్ల మనుష్యాశవచ్చే కాబట్టి కేవలం సత్వగుణంతో ఉండేటువంటి దేవతలు గాని రజోగుణంతో చరిస్తూ ఉండేటువంటి మానవులు గాని తమోగుణంతో ఉండేటువంటి పశువులు గాని క్రిమి కీటకాదులు గాని ఇవన్నీ కూడా ప్రాణాన్ని తీసుకుని బ్రతుకుతూ ఉన్నాయి ప్రాణాంతి కాబట్టి ఒకటి నిర్ణయం చేసుకోవచ్చు భూతానాం ఆయుహు భూతానాం ప్రాణహు కాబట్టి మనకు ఆయుర్దాయం ప్రాణమే ఎందువల్ల ప్రాణం ఉంటేనే మనం ఉంటాము లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఎంతవరకైతే అస్మిన్ దేహే ప్రాణ వసతి తావత్ ఇప్పుడు ఆయు అని దేని నిర్ణయిస్తాం మనం శతం దీర్ఘమాయో అయా ఆయన వంద సంవత్సరాలు బ్రతకాలి జీవితం సమాహ ఓకే దేన్ని బట్టి చెప్తున్నాం ఈ దేహం వంద సంవత్సరాలు ఉండాలని అర్థం శతం దీర్ఘమాయు దీర్ఘాయు అంటే వంద సంవత్సరాలని అర్థం ఇది వేద నిర్ణయం మనిషి వంద సంవత్సరాలు బతితే దీర్ఘాయుష్మంతుడు అందువల్ల మనం దీర్ఘాయుష్మానుభవ అంటే హండ్రెడ్ ఇయర్స్ బ్రతుకున్నాయన అని ఆయన చెప్పడమే గానీ మాకు నమ్మకం లేదు ఎందుకని ఆయన ఉండడు అది తమ్మా నన్ను పాపం నన్ను దీర్ఘాయుష్మానుభవా అనేవాడు అండి ఇప్పుడు లేడు అంటాడు కురడ కుర్రాడు ఆ కుర్రాడికి ఇరవై అయ్యా నీకు దీర్ఘాయుష్మానుభవా అనే ఆయన వయసు ఎంత నలభై మరి ఆయన పోయినాడేంటి కాబట్టి ఆశ కాబట్టి శతం దీర్ఘమాయోహో వంద సంవత్సరాలు జీవించడం వేదం చెప్పింది ఓకే వంద సంవత్సరాలు జీవించడం ఎవరు దేహం అంతేనా దేహానికి కదా ఆయుర్దాయం కాబట్టి వంద సంవత్సరాలు దేహం జీవించాలంటే ఆ దేహంలో వంద సంవత్సరాలు ప్రాణం ఉండాలన్నా యాభై సంవత్సరాలు పర్వాలేదా ఉద్యోగంలో ఉన్నట్టుగా ఎందుకంటే ఉద్యోగం పోయిన తర్వాత కూడాను మనిషి ఉంటాడు రిటైర్మెంట్ తర్వాత కూడా ఉంటాడు రిటైర్మెంట్ తర్వాత తానుంటాడని తెలుసు కనుక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాడు అర్థమవుతుంది కాబట్టి రిటైర్మెంట్ అయినా కూడా మనిషి కంటిన్యూ అవుతాడు అట్లాగే ప్రాణం పోయిన తర్వాత కూడాను దేహం కంటిన్యూ అయ్యే అవకాశం లేదు అరే కొద్దిగా ప్రారంభం దేహ ప్రారంధం కొంత కంటిన్యూ అవుతుంది ఒక్కొక్క దేహం ఒక పూట ఇంకొక దేహం ఒక రోజు ఇంకొక దేహం ఇంకా దూరంగా ఉండేవాళ్ళు రావాలంటే రెండు రోజులు దానికి దరిద్ర ప్రారంధం కనుక ఉంటే దాన్ని ఏదైనా తైలంలో పెట్టేస్తారు ఇంకేం లేదు అంటే అత్త కూడా అది కనీసం జీవుడు ఉద్ధరిపో పర్వలేదు విముక్తిని పొందలేకపోయినా కనీసం దేహాన్ని కూడా విముక్తి లేకుండా పోవడం తప్పంకేయలేదు అర్థమైంది దేహాన్ని నిలుపుకున్నా ఉపయోగం లేదు దేహం ఎప్పుడంటే అది చరిస్తూ ఉంటేనే గాని చెరించకుండా ఉన్నప్పుడు ఒక రాయిలాగా ఒక గోడలాగా ఒక చెట్టులాగా పడి ఉండడం వచ్చేది ఏమీ లేదు కనుక దేహం ఉన్నది అంటే ప్రాణం ఉన్నంతవరకే యావత్ అశ్విని శరీరే ప్రాణ వసతి తావదేవ ఆయుహో అందువల్ల ఈ కారణం చే తస్మాత్ సర్వ ఆయుషముచ్చేత ప్రాణము సర్వాయుషం అని చెప్తుంది ఆ సర్వులకు కూడా అందరికీ ఇదే ఆయుష్యం ప్రాణమే అందువల్ల ఏదైతే మనకిష్టమో దాన్ని బా నువ్వు నా దేహంతో సమానం అయ్యాని ఎవడన్నాడు నువ్వు నా ప్రాణంతో సమానం అని అర్థం అవుతుంది నీవే నా ప్రాణం నేనే నీ ప్రాణం అని బారుతాడు నువ్వే నా దేహం అంటే వాళ్ళు అంటారు వెంటనే నా కడుపు నేను నీకు వచ్చిందే అర్థమవుతుందే కాబట్టి ప్రాణతుల్యమైన వాడండి అంటారు కాని దేహతుల్యమైన వాడండి అని ఎవరు చెప్పరు ఎందువల్ల తెలుసా ప్రాణం ఉంటేనే దేహం ఉంటది కాని ప్రాణం లేకపోతే దేహం ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి తస్మాత్ సర్వ ఆయుషముచ్యతే సర్వమేవత ఆయుర్యంతి ఏ ప్రాణం బ్రహ్మోపాసతే కాబట్టి అయా దేహం నువ్వు కాదు తేనయుష పూర్ణ అది దీంట్లో పూలింపబడి ఉంది కనుక ఈ దేహం నడుస్తూ ఉంది కనుక నీవెవరంటే ప్రాణమయహ కాబట్టి ప్రాణమే ప్రాణ బ్రహ్మోపాసన ప్రాణమే బ్రహ్మము అనేటువంటి ఉపాసన ప్రాణోహి భూతానాం ఆయు తస్మాత్ సర్వాయుషముచ్యత ఇక ఇంతవరకు అయిపోయింది ఎప్పుడైతే కనెక్షన్ ప్రాణమయ ఆత్మ ఆత్మబుద్దిని ఉంచడం జరిగిందో దాని యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటో తెలుసా దేహాత్మబుద్దిని తొలగించడమే అంతే నీవు దేహము అని మొదటి చెప్పాడు చూసారా అన్నమయ్య కోశం అన్నమయ్య కోశం అనందు దేహమే ఆత్మ అనే భావన అన్నమయ్య కోశమే నీవు అని కదా మొదట అన్నబ్రహ్మోపాసన ఎందుకు అన్న బ్రహ్మోపాసన అన్నమయ్య కోశమే నీవు అని ఎందుకు నిర్ధారణ చేశాడంటే నీ దేహం కన్నా వేరుగా ఉండేటువంటి వ్యక్తుల ఎందు వస్తువుల ఎందు బంధుమిత్రాదులయందు భార్యాపుత్రాదులయందు అహంబుద్ది కలిగి గనక కాబట్టి వాళ్ళు పోతే నేను పోతానంటాడు అట్లా పోయిన వాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఈ విధంగా వ్యాపకం అయిపోయి కేవలం తన దేహమే కాకుండా తన దేహం నుంచి కూడా దూరంగా వెళ్లి తనకన్నా అన్యంగా ఉండేటువంటి వస్తువుల ఎందు విషయాల ఎందు తదాత్మం చెంది ఆ దుఃఖాన్నంతా ఆపాదించుకుంటూ అజ్ఞానాన్ని పెంచుకుని బంధాన్ని తయారు చేసుకున్న గనక ఆ బంధం నుంచి విడిపడి ఆనందంగా మనిషి ఉండాలంటే మొట్టమొదటి దాని నుంచి నివర్తింపజేయాలి వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు అన్నమయ్య కోసమే నీవు అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏంటంటే దానికి అన్యంగా ఉండేటువంటి వాళ్లలో కూడా నేననే భావన నువ్వు కలిగి ఉండవు గనక దానిని నివర్తింపజేయడమే అర్థమవుతుంది అక్కడి నుంచి డైవర్ట్ చేశాం తీసుకొని వచ్చి దేహం దగ్గరకు వచ్చి దేహమే నీవు ఎప్పుడైతే దేహము నేను అహం దేహ అహం శరీర ఈ శరీరమే నేను అని నిర్ణయం చేశాడో దీనికన్నా అన్యంగా ఉండేటువంటి వాళ్లతో నేను కాదు నేను కాదు అంతే ప్రయోజనం ఏది అన్నమయ్య కోశం నీవే అని చెప్పడంలో ఇప్పుడు ఎప్పుడైతే ప్రాణమయ కోశం నీవు అనే నిర్ణయానికి వచ్చాడో అన్యోంతరాత్మ ప్రాణమయహ నీవే ప్రాణము ఎందుకంటే ప్రాణం ఉంటేనే ఇది నడుస్తూ ఉంది కనుక తేనైష పూర్ణహ అనే నిర్ణయం వచ్చాడో నువ్వు ప్రాణము అని నువ్వెప్పుడైతే ప్రాణము అని అన్నాడో దేహము నీవు కాదు చూసారా మెల్లగా తీసుకొస్తున్నాడు అట్లా కాబట్టి దేహం కన్నా అన్యంగా ఉండేటువంటి నేను అనుకుంటున్నావు కాదు నువ్వు దేహము ఎస్ దేహము దాన్ని ఏమంటారు శాస్త్రంలో కల్పించను దేహం ఆత్మ కాదు కానీ కల్పించాడు ఇక్కడ ఎందుకు కల్పించాడు అక్కడ వెళ్లి అనవసరమైనవన్నీ కల్పించుకుని ఉన్నాడు ఆ కల్పన నుంచి విడిపడ్డం కోసంగా దేహమే నీవు అనేటువంటి దాన్ని కల్పించాడు ఇది అధ్యారోపం ఈ కల్పించిన దానిని తొలగిస్తూ ఉన్నాడు మళ్ళీ ఇది అపవాదం కాబట్టి అన్నమయ్య కోసం ఉన్నప్పుడు అన్నమయ్య కోసం కన్నా దూరంగా ఉండేటువంటి దాన్ని తొలగించడం అధ్యారూపం ఇక్కడ అపవాదం జరిగింది మళ్ళీ ఏంటి ప్రణమయం నీవే ప్రణమయాత్మ అని ఎప్పుడైతే చెప్పాడో నీవు దేహం కాదు ఇంతకుముందు అధ్యారూపము ఇప్పుడు అపవాదం జరిగింది ఇట్లా కాబట్టి ముఖ్య ప్రయోజనం అది అది గుర్తు రావాలి మనం ఓకే నెక్స్ట్ టుడే తస్ై ఏ శారీర ఆత్మా యూ తస్మాతస్మా ప్రాణమయాత్ అంతర ఆత్మా మనోమయ తనైష పూర్ణ స వా ఏషవిధ తురుషవిధ అన్వయరే శిర్రుక్షిణ పక్ష సారపక్ష ఆదేశిరసపు సో ఇది అని అన్నాడు గనుక అక్కడికి అయిపోయి ప్రాణమయం ఇప్పుడు ప్రాణమయం ఎట్లా మనం కాదో తెలుసుకున్నాం ఇప్పుడు ఎందువల్ల అది సక్రియత్వంగా ఉంది అచేతనంగా ఉంది ఆ పరిచ్ఛన్నంగా ఉంది పరాధీనత్వంతో ఉంది కాబట్టి ఇది ఏదయ్యేందుకు అవకాశం లేదు జడత్వాత్ ఘటాధివత్ ప్రాణమయ ఆత్మతి జడత్వాత్ ఘటాధివత్ దేహం ఆత్మ నభవతి కార్యత్వాత్ ఘటాధివత్ ప్రాణమయ ఆత్మనభవతి జడత్వాత్ జస్ట్ అండర్స్టాండింగ్ అంతే అది కార్యం ఘటాధివత్ ఇది జడము ఘటాధివత్ ఫినిష్ ఇప్పుడు చూడ వాక్యం తారీర ఆత్మ యహ పూర్వస్య పూర్వస్య ఇంతకు ముందు ఏదైతే చెప్పున్నాడో పూర్వం ఏది అన్నమయుడు అన్నమయాత్మ ఆ అన్నమయునికి శారీర ఆత్మ శారీర ఆ శరీరంలో పుట్టినటువంటి అంటే ప్రాణమయుడు ఎవడైతే ఉన్నాడో ఈ శరీరంలో ఉండి తేనైష పూర్ణ ఈ శరీరంలో పుట్టినటువంటి ప్రాణమయ ఆత్మ ఏదైతే ఉందో అదే ఆత్మ అని నిర్ణయం జరిగింది ఇప్పుడు తస్మాత్ ఏ తస్మాత్నో తస్మాత్ అంటేంటి ఏ తస్మాత్ ఈ ఎవరు అన్నమయ దేహం ఆ అన్నమయాత్మ ఆ తస్మాత్ ఏ తస్మాత్ ఈ ప్రాణమయుడికి ఆ అని ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా ఆ అన్నప్పుడే పోయింది దూరం ఆ అనేది దూరంగా ఉండేదాన్ని ఈ అనేది దగ్గరగా ఉండేదాన్ని అందువల్ల ఈ అని రావాల విష దగ్గరకి అది డిస్టెన్స్ దూరీకర్త వాంచేసి కిమ్ బ్రోహి గచ్చగచ్చేది ఏది దూరం ఏది దగ్గర రిలేటివ్ మొన్న చూచాం కదా ఏది ఆ మరి మొన్ననే కదా ట్వంటీ ఫిఫ్త్ ఏది దూరం ఏది దగ్గర చెప్పండి ఏది దూరం ఏది దగ్గర తెలియదు ఇది దూరమ దగ్గర మాళ్ళు ఉన్నాయి ఇది దూరం దగ్గర దేన్ని పెట్టి చెప్పాలి రిలేటివ్గా చెప్పాలి అందువల్ల దూరం అయింది అది దగ్గరయింది ఇది ఇప్పుడు ఇది దగ్గరంటారు మీరు దగ్గరైనప్పుడు ఇది కావాలి కానీ అది ఇది అదిగా ఉంటుంది ఒక్కోసారి ఎట్లాగో తెలుసా ఇది దీన్ని చూసేది ఇది ఇప్పుడు ఇదేంటి అది అదేవిలే కాబట్టి అది లేదు ఇది కూడా అనొచ్చు ఇదేనండి మన ఆశ్రయం ఇదేనండి కృష్ణ ఇది కృష్ణాలయం చూడండి ఎంత దూరం అదే కృష్ణ విగ్రహం దీనికి చెప్పాలనుకోండి మనం లేదా హోమగుండాన్ని గురించి చెప్పాలనుకోండి ఈ హోమగుండము ఆ కృష్ణాలయం ఆ కృష్ణాలయం ఈ హోమగుండం ఆ హోమగుండం ఈ మైక్ ఆ మైక్ అట్లా పోతా ఉంటది కాబట్టి ఈ ఆ అనేది అది అర్థం ఇప్పుడు కాబట్టి తస్మాత్ ఆ ఆ అంటే ఏది పోయింది ఎగిరిపోయింది ఎగిరిపోయి ఉండాలి ఇప్పటికి దేహం పోని ఇంత వరకు కూర్చోబెట్టుకుంటూ వరాలి ఇంకా ఉంది కదా కాబట్టి ఆ దేహాత్మ ఏదైతే ఉందో నేనేనని అహం దేహ ఎగిరిపోయింది అందువల్ల ఆ తస్మాత్ ఏ ఈ ఇప్పుడు మనకు మీరుండేది ఇది ఇంకా దీన్ని తొలగించాలి కాదు దీని మీద అపవాదం జరగాలి ఏమి ఇప్పుడు ఇది అర్ధారూపం అవుతుంది ఈ ఏది ప్రాణం ప్రాణమయాత్ एतस्मा प्राणमयात अन्तरा मनोमय इध मनोमय मनोमयोश नि इंकि निरूपूर मनोमय निरूपयती इन मनोमयानी निरूपस्तू उ एमटा मनोमय प्राणमय अभ्य మనోమయ కోశ కాబట్టి ఈ ప్రాణం ఏదైతే ఉందో దీనికి లోపల ఏదైతే ఉందో అది మనోమయం తేనైష పూర్ణ కాబట్టి దేహం లోపల చెప్పండి ప్రాణమయం ప్రాణం లోపల మనోమయం కాబట్టి అన్నమయ్య అభ్యంతర ప్రాణమయ ప్రాణమయస్ అభ్యంతర మనోమయ అంతే సింపుల్ అట్లా అర్థం చేసుకుంటారండి ఏంటి స్వామి ఇది మనోమయ ఈ మనోమయ కోసం దగ్గరకు వచ్చేటప్పటికే సమస్యలు ఇన్ని ఇక్కడే ఎందుకంటే దేహము ప్రాణము చూడండి దేహము ప్రాణము మనకి మనకు దేహం ఉంది ఉందే కుక్కకి మనకు ప్రాణం ఉంది దానికి ఉందా లేదు డిఫరెన్సే లేదు ఇక్కడే డిఫరెన్స్ వస్తా ఉంది మనోమయ కోశం దగ్గరే మనిషికి అందువల్ల పురుషహ పురుష విధ ఏవా పురుష విధతాం పురుషుడిని గురించి చెప్పడం ఉద్దేశం ఇదే ఇక మనోమయ కోశం దగ్గరకు వస్తేనే ఈ మనోమయ కోశంలో ఏంటండి అంటే మనోమయ కోశంలో ఆత్మ చైతన్యం అభివ్యక్తమవుతూ ఉంది అది ఇక్కడ జ్ఞానానికి అవకాశం ఆత్మ చైతన్యం అభివ్యక్తం అవుతూ ఉంది ప్రాణంలో లేదు ఎందుకంటే జడం కాబట్టి వృత్తి విశేషం కాబట్టి సంకల్ప వికల్పాదులన్నీ కూడాను మనోమయంలోనే జరుగుతుండయి కాబట్టి వృత్తి విశేషం ప్రాణశక్తి ఎట్లాగైతే దేహం అంతా కూడా వ్యాపించి ఉందో జ్ఞానశక్తి కూడా దేహం అంతా వ్యాపించి ఉంది అందువల్ల ప్రాణం ఎట్లాగైతే దేహం అంతా పూరింపబడి ఉందో అట్లాగే మనసు కూడాను కంప్లీట్ గా దేహానికి సంబంధించి అంతా తెలుసుకునే ఉంది కాబట్టి తేన ఈశ పూర్ణ తేన ఏదిది మనోమయేన ఏ దేహము ప్రాణము రెండు కూడాను పూర్ణహ దాంతో పూరింపబడి ఉంది కాబట్టి దేహంలో ఎక్కడ ఏం జరుగుతున్నా మనసుకే తెలుస్తూ ఉండేది ప్రాణం కూడా ఏ విధంగా ఉండినా కూడా మనసుకే తెలుస్తూ ఉండేది ఒకవేళ కనుక మనం గాలి పీల్చుకోలేకపోతూ ఉంటే ఇలా గాలి పీల్చుకోలేకపోతున్నాను సైకి చేస్తాం ఒక్కోసారి అంటే ఏంటో తెలుసు ఆఖీంద్రై పెట్టండి అవలా కావడం చచ్చిపోతాను కాబట్టి ఆ మాట చెప్పేది ప్రాణం కాదు మనసు మనసు తెలుసుకుంటూ ఉంది అంటే ప్రాణంలో కూడా పూలింపబడింది తేనైష కాబట్టి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ప్రాణం కంటే భిన్నం ప్రాణం కంటే భిన్నం ప్రాణం నడుస్తూ ఉన్నాయి కానీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నిద్రలో పడిపోయి ఉన్నాయి దీనికి దానికి కనెక్షన్ లేదు